మహాగనుడవు మహోన్నతుడు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు పరిశుద్ధుడవు మేఘారుడు త్వరలో రానయు నైనా ఏసే వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభ మహిమలో నివసించి వాడవు స్థుతుల దేవుడవు ప్రభ కేరూబుల సెరూబుల స్థూతి దానముల నా తండ్రి నిత్యము ప్రభను పరిశుద్ధుడవు పరిశుధుడు అని నా తండ్రి నా తండ్రి నిజంగా పరిశుద్ధుడవు కనుకనే ప్రభ మాకొరకే ప్రభాని పరిశుద్ధ రక్తం చిందించినావు మాకు పాప విమోచన కలుగ చేసినావు ప్రభ ప్రభ యొక్క గొప్ప బలియాగంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతయ్య కూడా ప్రభ నీకు కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు నడిపించినావు సహాయం చేసినావు ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మీకు కృతజ్ఞతాసుదులు చెల్లించుకుంటున్నాం నాయన నా తండ్రి ప్రభ నీకు గొప్ప కార్యంలోని ఆశ్చర్యకారు చూచటకు ప్రభ మా కనులను తేరిచిన దేవుడవు మా మనోనేతులను వెలిగించిన ప్రభవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు మా పోషకుడవు వందనాలయ్యా నా తండ్రి ప్రభ నీకు సమీపంలో మేము నా తండ్రి ప్రభ రావటానికి కూడా అర్హత లేని వారం నాయన ఎన్నిక లేని వారం కానీ ప్రభ నీకు రక్తం చేత మమ్మల్సి మీ చేసుకున్న దేవుడవు ప్రభ సొత్తుగా నండ్రి నీకు యాజకులుగా నండి ప్రభ న మీరు రాజులుగా చేసుకున్న దేవుడవు నీకు వందనాలు రాజులకు రాజువి ప్రభువులకు ప్రభుడవైన ఏస నీకే వందనాలు వందనాలు స్తోత్రులు ప్రభ మీకు గొప్ప సంకల్పంలో మా తండ్రి మా జీవితాలలో నెరవేరుస్తున్నందుకు మా కొరకే మీరు చేసినటువంటి ప్రతి ఒక్క గొప్ప కార్యంలను బట్టి మేము ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విధమైన విమోచన కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే మా పట్ల మీరు చేస్తున్న కార్యలు ప్రభ ఎన్న నీ శఖ్యం ఎంతో గొప్పవి ఎన్నో గొప్ప మేళను చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభ ప్రతి ఒక్క బిడ్డలు నడిపిస్తున్నావు నీకు వందనాలు ప్రతి ఒక్కరిని న్రిని ప్రభ పరిశుద్ధ పరచండి ఆయతపరచండి దీవించండి ప్రభన తల్లి సిద్ధపరచండి నీ యొక్క వాక్యం విని గై కొనటకు ప్రభా తెరవండి నా ప్రభుత్వ వాక్యంకు అనుగుణంగా మేము మా జీవితం కృపను అనుగ్రహించండి ఏసీఆర్ ప్రతిదీ కూడా ప్రభ ఆత్మ సంకల్పంను బట్టి జరుగుతుంది నన్ను మా సొంత సొంత తలంపులు స్వకీయ ప్రభ నీతిని బట్టి ఏది జరగదు ప్రభావ ప్రతిదీ ప్రభ మీ యొక్క సంస్థ ప్రభం యొక్క కార్యంలోకి గొప్ప కార్యములను బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయం అందుకు ప్రభ ప్రత్యేక నడిపించింది ప్రతి ఒక్కరు నడిపించండి ప్రతి ఒక్క అభిషేకించండి ప్రభా వితనైన వాక్యం బట్టి సాక్ష్యంలను బట్టి పాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అతని సమస్త గణత మహిమ ప్రభావంలు మీకు పరిశుద్ధ నామంకే చెల్లించుకుంటూ ఏసీఏ శక్తిగలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుయేసుహృదయ మింపవాడి ప్రభుయేసు నిహృదయ మింపవా తల్లి గర్భాను నీడినప్పుడే నిన్ను జూచి ప్రభు తను మీ తల్లి గర్భాను నీడినపుడే నిన్ను జూచి ప్రభు తను యోచించిన ఏ తన తీ ఏరీ నిర్మించత ఈ జీవితములు గమ్యంబు ఏదో ఒక సారి యోచించవా ఈ ప్రభుయేసుకొరకు నీహృదయవా హృదయమతి పవసే పగోరి నీలోతాను నివసే పగోరీ దిన మెల్లచే జాతును హృదయం తిరువంగళేవాను హృదయం తిరువంగళే వాసు ప్రవేశితను జీవితం కమలంబు ఏసార్యోతివా తనచేతుల ృిరురల్ సవించ నీకోసమే పరీంపు శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా పరీం పి శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించ వా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నిహృదయ మర్పింపవా నిహృదయ ప్రభు ప్రభుయేసు నిన్ను ధించినట్టి సమయం బు ఈనాడెగా ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయం బు ఈనాడెగా ఈ చోట నుండి ప్రభుయేసు లేకరా ఈ చోట నుండి ప్రభుయేసు లేక ఓబోకుమో సోదరి నీ జీవితములో గమ్యం గుదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయం అర్పించవా ప్రైజ్ థ్యాంక్ యూ అన్న స్వప్నా ప్రైజ్లాడక స్వాదం చేసుకున్నాం స్థూత్రం ప్రభావ పరిశుధ్ర బరునా తండ్రి రాజ్యానికి వందల రాజ కృపాకనికరం గల మహోన దుర్వక తండ్రి సుప్రభ అది శ్రేష్ఠుడు అది పరిశుభ్రానికి వందలయాల దివా నా తల్లిపబ్బ అన్ని సన్నిలోకి వచ్చిన పొప్ప మేమంతా ఎక్కి భోజనం చేయడం తల్లిపభ అన్ని స్వరం విన్నటకు పుభాన్ని నారాయించటకు నేనా రూప దివా మా తల్లినికి వర్ణనలు అయ్యరాజా ఈ కోసం మాకు ఇచ్చినందుకే అయా తల్లిపబ దీవారాత్రి మేము కాచిన పాపం సజీవలకి మనం పెట్టిపోబ అయా మీ సాక్షిలను నిలబెట్టినందుకు నీకు వంధనలు రాజా స్తోతాల పొగ తల్లిపప్పు మేము వాక్యం ధ్యానిస్తున్న ప్రభావం మా అందరితో మాట్లాడండి నా దైవము కేసు ప్రభానికే వర్ణన అయ్యే రాజా పబ్బ దివా మరి వాక్యం మాకు అర్థం మీ దేవాది దేవానికి శ్రోత నియత పరిషదార్థ నటి మాకు దయచేసుకుగా మీరే తోడు నడిపించమని యేసు క్రీస్తు పరిషుద్ధ నామే ప్రార్థిస్తున్నాను తండ్రి యశా గ్రంథము నలభై నాలుగు యశా గ్రంథము ఇరవై ఒకట వర్షం చదువుతున్నాను యాకూ యాపోబు ఇస్రాయలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిను ఇస్రాయలు నీవు నాకు సేవకుడవై సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను మంచి మంచు విడిపోనట్టుగా నేను నీ అతిథములను మబ్బు తొలగిన మబ్బు తొలగినట్టుగా నీ పాపములను తుర్చివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి నా ఇద్దకు మళ్ళు అని మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి దేవుడు ఏమని అంటున్నాడు అంటే మనకి యాకోబు ఇజ్రాయలు వీటిని జ్ఞాపకం చేసుకొను అంటాడు దేవుడు యాకోబు ఇజ్రాయలు వీటిని జ్ఞాపకం చేసుకొను నీవు నా చూడండి ఎప్పుడైతే మనము దేవుని తెలుసుకున్నామో ఆయనలోకి మనం వచ్చినమో ఆయనను మన సొంతంగా రక్ష రక్షణ సొంత రక్షకులుగానే స్వీకరించి నిండు మనసు ఆరాధిస్తూ ఆయనను వెంబలిస్తున్నామో అప్పుడు దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నా అంట యాకూపు ఇజ్రాయిల్ ఇవన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు కదా నువ్వు నా సేవకుడు అని ఫస్ట్ నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు నువ్వు నా సేవకుడు నిన్ను నిర్మించిన అని చేసుకోవాలంట మనం కదా ఆయనను రక్షిపబడ్డావు అని మనమంతా కూడా ఇజ్రాయిల్లో ఇజ్రాయిల్సే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు నువ్వు నా సేవకుడు దేవుడు మనం అంట ఆయన సేవకులమే కదా ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి ఆయన మన ఆయన మనని పాపం నుంచి విడిపించడు మన యుద్ధకు తనను తను మన దేవుడు తెలియపరుచుకోడు నేను దేవుడు అని ఇక్కడ అందుకే ఏమంటున్నాంటే నా సేవకుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎప్పుడు ఇంకా ఏమంటుండంటే ఇజ్రాయేల్ నువ్వు నాకు సేవకుడు ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాను దేవుడు ఆయన ఎప్పుడు మనం మర్చిపోయినాయని మనల్ని మర్చిపోడు అంటున్నాడు చూడండి ఇంకేమంటుండంటే నేను నేను విమోచించున్నాను నా ఎద్దుకు మళ్ళీ కొనుము అంటున్నాడు దేవుడు నేను నిన్ను విమోచించినాను నా ఎద్దుకు మళ్ళీ ఏ పండ్లలో బిజీగా ఉండి దేవునికి దూరం ఉంటున్నామో తెలియదు మనకు కానీ దేవుడు అంటున్నాడు నా ఇద్దరుకి వచ్చి నా యుద్ధ మళ్ళు కొనుము అంటున్నాడు దేవుడు చూడండి నేను నిన్ను విమోచించినాను కాబట్టి నా యుద్ధకు అంటున్నాడు దేవుడు అందరూ ఏవో పనులు ఉండి దేవునికి దూరంగా ఉంటున్నాడు చాలా మంది ఈ రోజుల్లో సంతాపనలు బిజీ అయిపోయి దేవుడికి దూరంగా ఉంటుంటారు ఏదో ఒక టైంలో ప్రాథం చేసుకొని పక్కకు జరుగుతూ ఉంటారు అట్లా చేస్తూ ఉంటారు కదా దేవుడు అంటూ మళ్ళీ కొను మన ఇద్దరు అంటున్నాడు ఏమంటున్నాడంటే యహోవా సారీ ఇరవై నాలుగు చూస్తే మనము దేవుడు అంటున్నాడు గర్భం నుండి నిర్మించిన ఈ విమోచకు నవ్వు యహోవ ఇలాగో సెలవిస్తున్నాడు సమస్తమును జరిగించేవాడను నేను ఒక్కడేనే ఆకర్షమును నేనే భూమిని పరిచిన అని అంటున్నాడు నేను ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయవాడను అని అంటున్నాడు దేవుడు గర్భము నుండి నిర్మించిన దేవు దేవుడు నుండి నిన్ను నిర్మించిన నీ విమోచిపడం హోవా అని అంటున్నాడు అంటే ఎవరైతే రక్షింపబడి మనము దేవుళ్ళు ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి రక్షింపబడి ఆయనతో మనం ఆయనలోకి వచ్చి మనం విమోచిపబడడం దేవుడు గర్భంలోనే మనందరినీ నిర్మించుకున్నారని అంటున్నారు దేవుడు గర్భంలోనే అది మనకు తెలియదు ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడి నుంచో దేవుడి దారికి వస్తాం మనం ఫస్ట్ మనం ఎక్కడున్నాం ఎక్కడ పెరిగినాం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి తెలివని పరిస్థితిలోండి తర్వాత దేవుడి శనిధిలోకి మనం అంతా కానీ దేవుడు గర్భంలో ఉన్న మనం ఏర్పరచుకున్నాడు దేవుడు కాబట్టి ఈ రోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయన సృష్టిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఆయన గనపరుస్తానికి సాక్షిగా మనం ఉన్నం ఎందుకంటే ఆయన మనను గర్భం నుండే నిర్మించినాడ దేవుడు ఏమంటున్నాడు దేవుడు సమస్తము ఆయన జరిగించుచున్నాడంట దేవాలకు నేనే సమస్తం జరిగించుచున్నాను నేను ఒకడనే ఆకాశం నేను విశాల పరిచిన నేను భూమిని పరిచిన వాడను చూడండి ఇక్కడ ఏమంటుంది దేవుడు నేను ప్రగల్ప ప్రవచనము వ్యర్థము అంటున్నాడు దేవుడు సోదేగ్రాలను వ్యర్థి చేయవాడను జ్ఞానులను వెనుకకు త్రిప్ వారి విద్యను అవిద్యగా చేయవాడను నేనే చూడండి ప్రగల్పాలు చెప్పే వారి ప్రవచనములను వ్యర్థం చేయడం వాడు దేవుడు అంట ఆ ప్రగల్పాలు ఎవరు చెప్తారు ప్రగల్పాలు అందరూ చెప్తారు దేవుని నమ్మిన వారు కూడా ప్రగల్పాలు వాళ్ళకుతుంటారు దేవుని నమ్మని వ్యక్తులు కూడా అన్ని కూడా చాలా ప్రగల్పాలు చెప్తా ఉంటారు చూడండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ అన్ని ఏంటంటే ప్రగల్పాలు వాళ్ళకుతుంటారు సూర్య చంద్రులని ఆ చేతి రేఖలని ఆ జ్యోతిషం అని ఇవని రేపు అట్లా అవుతుంది ఎల్లుండి ఇట్లా అవుతుంది పోయి మీకు ఇట్లా ఉంటుంది అట్లుంటది మీ భవిష్యత్తు ఇవన్నీ ప్రకల్పాలు వీళ్ళు వలుపుతా ఉంటారు కదా కొన్ని కొన్ని కొన్ని దగ్గర చూసే కూడా ప్రగల్పాలు చెప్తా ఉంటారు దేవుడు ఈ ప్రగల్పాలు చెప్పే వాళ్ళ ప్రగల్పాలని నేను పెద్దపరచేవాడను అంటున్నాడు కానీ ఇంకేమో ఇక్కడ మనము ఇరవై ఆరు చూస్తే నేను నా సేవకుని మాటను రూఢిపరిచి వాడను నా దూతల ఆలోచన నెరవేర్చి వాడను చూడండి ప్రగల్పాలు చెప్పే వారి మాటలను దేవుడు గర్థపరచురంట కానీ తన సేవకుల మాటలను ఆయన రూఢిపరచ రూఢిపరచేవాడంట దేవుడు తన దూతల ఆలోచన నెరవేర్చేవాడంట దేవుడు ఎవరు ఆయన దూతలు మనమంతా ఆయన దూతలమే ఇప్పుడు ఈ భూమి మీద ఆయన సేవ చేసే వాళ్ళందరూ ఆయన దూతలే కదా ఇప్పుడు ముఖ్యంగా ఆయన సువార్డు దెబ్బస్తున్న వాళ్ళందరూ ఆయన దూతలు సేవకులు అంటే చాలా ఉన్న దేవుని సేవ చేసేవాళ్ళు అయితే చూడండి ముఖ్యంగా ఏ సేవకుల గురించి మాట్లాడుతున్నాడు నా దూతల ఆలోచనలు నెరవేర్చేవాడను అని అంటున్నాడు నేను నా సేవకుని మాటను రూఢీపరచేవాడని అంటే తన సేవకుని మాటను తప్పకుండా ఆయన రూఢి పరుస్తాడు అది నెరవేరుస్తాడు ఇంకొకటి నా దూత ఆలోచనను నెరవేర్చేవాడు నా తన దూత ఏదైతే పలుకుతడో ఆ యొక్క ఆ యొక్క ఆయన మన ప్రభు మన ప్రభు అంటున్నాడు కదా చూడండి ఆయన దూతలు మనమే అంత అంటే దేవుని బిడ్డలంతా ఆయన సేవకులంతా ఆయన దూతలే కదా ఆయన సువార్థ ప్రకటిస్తున్న ఆయన సేవ చేస్తున్న ఆయన సాక్షితో ఉన్నవారు అంతా అంటే మరి డాక్టర్స్ లాయర్స్ రకరకాలుగా చేసేవారు కూడా సేవకులే ఆ సేవకుల కంటే ఉప సేవకులు దేవుని ముఖ్యంగా దేవుని స్పెషల్ దేవుని సేవ చేసే సేవకుల మాటలను అంటే వాళ్ళ ఆయన నెరవేర్చే వాళ్ళంటా చూడండి గొప్ప దైవజనులు ఉంటారు దైవదినడు వాళ్ళు ఆలోచన ఏదో ఆలోచన వాళ్ళకి ఏదైనా ఆలోచనలు వస్తే అది దేవుని సైతం మొరపెట్టి వాళ్ళు దేవుని అడిగితే ఆలోచన నెరవేర్చుడు అంతాకెందుకు మనము ఒక చిన్న గొర్రె చిన్న మందలా ఉన్న మన ఆలోచన కూడా దేవుడు ఆయనకి ఇష్టంగా ఉంటే అది నెరవేర్చేవాడు అయితే నా దూతన ఆలోచన నెరవేర్చవాడను అంటున్నాడు దేవుడు ఏమంటుంది నలభై ఐదు చూసుకుంటే పేరు పెట్టి నేను పిలిచి నలభై వచనంలో నలభై ఐదో విశ్వగ్రంథ అధ్యాయము మూడో వచనంలో ఏమంటున్నారు పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయల్ దేవుడు అన్న వ్యవ నేనే అని అంటున్నాను అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రాష్ట్ర స్థలంలోని మరుగైన ధనమును నీకు నా సేవకుడు అనే ఆకపు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇజ్రాయల్ నిమిత్తము నేను నీకు నీవు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిడుదలిచ్చి తిని నేను యహవాను మరి ఏ దేవుడిను లేరు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ చూడండి పేరు పెట్టి నిన్ను పిలిచినా అంటున్నాడు దేవుడు నేను నేనేమనుకుంటున్నాను అందరినీ రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు అందరూ కానీ మనకి ఈ భూమి ఈ పేరు వచ్చిందంటే అది దేవుని వచ్చింది మనకి పేరు మనం పెట్టుకుంది కాదు అయితే పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడు అన్న యొవాను నేనే అనుకుంటున్నాడు దేవుడు ఆయన పేరు పెట్టి పిలిచినాడు స్పెషల్గా పిలిచి మనం ఏర్పరచుకొని చూడండి మనకు తెలియనప్పుడే ఆయన మనకు బిర్దులు ఇచ్చినాడంట దేవుడు నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిర్దులు ఇచ్చి కదా దేవుడికి అందరికీ రకరకాల బిర్దులు ఇచ్చిన దేవుడు నువ్వు ఆయన ఎరగకుండినప్పటికీ ఆయన మనకు బిర్దులు ఇచ్చి నేను యొహవాను మరి ఏ దేవుడు లేడని అని మనకి బయటపరుస్తున్నాడు అంధకార స్థమం ఉంచబడిన నిధులను దేవుడు రహస్య స్థమంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను అంటున్నాడు దేవుడు ఈ గొప్ప నిధి ఎక్కడుంది అంటే మనకి మనకి వాక్యంలోనే ఉంది అంధక అది రహస్యమైన మరుగైన నిధులు కదా మనం ఏం చేయాలంటే ఈ యొక్క గొప్ప నిధి ఈ యొక్క వాక్యము మనకి ఇందులో నుంచి మనము బయటకు తీయాలన్నమాట ఆ నిధిని మనం వెతకాలి వాక్యంలో వెతకాలి దేవుడు యొక్క రహస్యమైనది ఏమి దాచపడిందో అది మనకు బయలుపరచాలనుకుంటున్నాడు దేవుడు అది ఏం చేస్తున్నాడు దేవుడు మనకి బయలుపరచాడు ఎప్పుడు మనం వెతికినప్పుడే కదా అందులో నుంచి మనకు కావాల్సినది ఒక దగ్గర దేవుడు ఏమన్నా అంటే కదా ఆ రహస్యమైనది ఏది అని అన్నాడు కదా కాబట్టి దేవుడు సమస్య మనకు ఆ మనకి ఈ భూమి మీద దేవుడు సృష్టిని ఎలా సృష్టించిండో ఇది ఎట్లా ఇవన్నీ కూడా దేవుడు మనకి ముందుగానే మనకి ఒక గ్రంథంలో మనకి పెట్టేసిండు కానీ అది బయటకు తీయాలంటే మనము అందులో నుంచి బయటకు మనము ఓపెన్ చేయాలి మనము అంటే వాక్యంలో నుంచి ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడు ఏమేమి చూపిస్తున్నాడు సమస్త మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు ఎక్కడో లేదు మనకి కదా చూడండి ఇందులో నుంచి మనము బయటికి బావిలో నుంచి తోడినట్టు తోడాలి వాక్యంలో నుంచి ఓపెన్ చేయాలి నాక్ ఓపెన్ చేసినట్టు కదా గ్రహించి తెలుసుకోవాలి వెతకాలి దేవుని వాక్యములు మనం చాలా ఎంతో ఎన్నో ఉన్నాయి దేవుడు చూపించాల్సిన మనకి మనతో మాట్లాడాల్సిన ఈ వాక్యంలో అందుకే దేవుడు అంటున్నాడు రాష్ట్ర స్థలంలోని మరుగని నిధుడు ధనని ధనములు నీకు ఇచ్చేదని అంటున్నాడు గొప్ప ధనము దేవుని వాక్యమే దేవుని జ్ఞానమే మనకు అయితే ఏమంటుంది కదా దేవుడు నా సేవకుడు అని నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇసు నిమిత్తమే నేను నిన్ను నీకు పేరు పెట్టి నేను పిలిచి తినే అంటున్నాడు దేవుడు చివుడు నీవు నన్ను ఎరుగకున్నప్పటికీ నీకు బిడ్డలు ఇచ్చి తిని నేను యహవాన్ మరి ఏ దేవుడు లేడు నేను తప్ప దేవుడును లేడు అని దేవుడు మనకి బయలుపడుస్తున్నాడు తీర్పు తూర్పు తూర్పు దిక్కు నుండి పనుమటి నేను తప్ప ఈ దేవుడును లేడు జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకునినప్పటికీ నిన్ను సిద్ధపరిచి యహవాన్లకు నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు దేవుడు మనకి ఆయన ఎందుకు మనని ఆయన ఇప్పుడు మన నిన్నే స్థిరపరుచుకున్నాడంట చూడండి నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ ఆయన మనల్ని స్థిరపరచుకున్నాడంట మనం ఆయన ఎరగకుండినప్పటికీ ఆయన మనను స్థిరపరచుకున్నట్ట ఏమని వ్యవహారం నేనే నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడని ఆయనే మనకి తెలియపరచేటప్పుడు మన ద్వారా అనేకులకు తెలియపరచేటప్పును దేవుడు ముందుగానే మనల్ని స్థిరపరిచి పెట్టినా తల్లి గర్భంలో ముందుగానే ఏర్పరచుకుని స్థిరపరిచి మనం పెట్టాడు కాబట్టే ఈ రోజు ఆయన సన్నిధిలో ఉన్నాము ఆయనను మనం ప్రకటిస్తున్నాం కదా ఆయన ఎంత కృపామయ్యో చూడండి దేవుడు ఎంత మన మీద శ్రద్ధ కలిగిన దేవుడు ఎంత ప్రేమ కలిగి కృప కలిగి ఉంటే మనల్ని శ్రద్ధ మనకి చూపిస్తున్నాడు కదా తన యొక్క నీతిని న్యాయములను ఆయన మనకి చూపిస్తున్నాడు ఆయన ప్రేమను మనకు మనకు చూపిస్తున్నాడు దేవుడు బయలుపరుస్తున్నాడు అయితే చూడండి తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకంట అయితే తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకంటే మనకి ఏమనిపిస్తుంది అక్కడ నేను తప్ప దేవుడు లేడంటే కదా సమస్త సృష్టిని సృష్టించిన వాళ్ళని నేను నేను తప్ప ఎవరిని దేవుడు లేడు మీకు అని అంటున్నారు దేవుడి సృష్టిలో కదా అయితే చూడండి తూర్పు దీక్ అంటే ఆ మనం అంటాం కదా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని కానీ ఇక్కడ ఏమంటుండే తూర్పు నుంచి పడమటి వరకు అని దేవుడు అంటుండంటే ఒక రౌండ్ వేసుకుంటే మనం ఒక సైకిల్ లాగా ఆ సైకిల్లో రౌండ్ సై సైకి ఆ రౌండ్ యొక్క చక్కరం దాంట్లో అది దాన్ని మనం ఆఫ్ చేసిందాం అనుకో ఒక వైపు అంతా అది నిండుకొని తూర్పు అయితే ఇంకో వైపు అంతా నిండుకొని పడమాట అవుతుంది రెండు మళ్ళీ కలిపేస్తే అది రౌండ్ అప్ అయ్యి మొత్తము ఏమవుతుందంటే సర్వం సర్వ సృష్టికి నేను దేవుడు అని దేవుడు నేను తప్పి దేవుడు లేడని ఇది అందుకొరికి నన్ను దేవుడు ఏర్పరచుకుందంట ఏమని కదా ఆయన తప్ప ఏ దేవుడు లేడని నన్ను నీకు నాకు అందరికీ దేవుడు బయలుపరిచి కదా తన ప్రేమతో మనల్ని ఆకర్షించి మనకి తన యొక్క సత్యం మనం బయలుపరిచి ఇతరులు కూడా మనము ఆయన దేవుడు అని తెలియపరచడం మనది దేవుడు స్థిరపరిచింది భూమి ఇంతవరకు మనల్ని పెట్టి దేవుడు ఇంకా ఎన్నో మరిగైన మీద ఉన్నవన్నీ కూడా మనం తోడుతూ ఉంటే వేస్తా ఉంటే వస్తూ ఉంటాడు దేవుడు చూపిస్తూ ఉంటాడు మనకి వాక్యంలో ఆశ ఉండాలి కానీ మనకి దేవుడు మనకి చూ చూపిస్తూనే ఉంటాడు ఓపెన్ చేస్తా ఉండడు ఊరికి దుర్ వాక్యంగా మనం చూడండి నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు నిన్ను స్థిరపరిచితిని అంటాడు దేవుడు ఇంకేమంటాడు అంటే ఏడమో నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలుగ చేయవాడను సమాధానకర్తను కీరును కలుగజేయ వాడను నేనే యహవాను నేను నేను ఇటన్నిటిని కలుగజేయవాడను అయితే చూడండి దేవుడు అంటను మరి నేను వెలుగును సృజించిన వాడును అంటున్నాడు వెలుగును ఆయనను సృజించిన వాడు గోక దేవుడు మన ప్రభు అంధకారమును కలుగజే వాడు కూడా ఆయననే అని అంటున్నాడు దేవుడు సమాధానమిచ్చేవాడు కూడా ఆయన అంటే అంటే సరే ఇంకా వెలుగుని సృజించిన వాడు మన ప్రభు ఓకే అంధకారమును కూడా దేవుడు సృజించిన అంటున్నాడు కదా మరి కీడును కూడా ఆయనని కలు అంటున్నాడు అంటే కీడు ఉంది కదా అంధకారం భయంకరమైన అంధకారము కీడు కీడ అంటే దేవుడు కీడు ఎందుకు కలగజేసిడు అంధకారం ఎందుకు కలుగజేసిండ అంటే దేవుడు సత్యవంతుడు ఆయన వెలుగే ఉండడని తెలియాలంటే అంధకారమును కీడును కలగజేసి దేవుడు నేనైతే అట్లా అనుకుంటున్నాను ఎందుకంటే ఓ ఈ అంధకారము కీడు అనేది లేకుంటే మనకి దేవుని ప్రేమ ఆయన వెలుగు అని చెప్పి ఆయన మనకి తెలియకపోయేదేమో కాబట్టి ఈ అంధకారము దేవుడు కలగజేసింది ఎందుకంటే ఆయన యొక్క సత్యము ఆయన ప్రేమను తెలియబరచుటకు ఇంకోటి కీడుని దేవుడు చేసిందంటే ఆ కీడు వచ్చినప్పుడు మనం కీడులో దేవుని వెతుకుతారు అందరూ చూడండి ఈ అంత దినాలలో ఎటుంటారంటే భయంకరమైన కీడు దినాలు ఇప్పుడు అంత ఇప్పుడు రాబోయే దాన్ని కీడే కదా చూడండి మంచి ఉంది మంచి అంటే దేవుడు చెడు ఆ చెడు ఉంటేనే మనం మంచిని తెలుసుకోగలుగుతాము దేవుడు అంధకారంలో కలుగజేస్తుంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతాము ఆయనే ప్రేమించేవాడు ఆయన మనం సృష్టించిన వాడు మంచివాడు కదా అనే నీతి నీతిమంతుడు అని మనకు తెలుస్తుంది కదా ఇక చూడండి కీడును కలుగజేసినప్పుడు దేవుడు కదా కీరు చేయవారికి కూడా దేవుడు కీడు కలుగజేస్తాడు అంధకారంలో ఉన్న వారికి దేవుడు ఆయన వెలుగుల్లోకి తీసుకొస్తా ఉంటాడు అందుకే దేవుడు అంధకారాన్ని కలుగ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఇక చూడండి ఒకప్పుడు చాలా అందరూ అంధకారంలో ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడిని వెలుగుడు చూసి దేవుని వెలుగుల్లోకి వచ్చి ఆయన వెలుగును ధరించుకున్నాడో కదా అంధకారం నుంచి బయటకు వచ్చిన్నాడు బయటికి వచ్చి కీరు కీరుని కూడా వాళ్ళు తప్పించుకొని ఇప్పుడు ఎట్టున్నారంటే కదా దేవుల గొప్ప బలమైన ఒక ఆయుధంగా ఉన్నారు ఇప్పుడు దేవుని బిడ్డను అయితే చూడండి ఆ విధంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు అయితే ఇంకేమంటుండడు దేవుడు దొహమాను నేనే వీటన్ని కలుగోచేవాడను అని అయితే ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మనం కథవచము సారీ కృష్ణ గ్రంథము నలభై పదిహేనులో చూసుకుంటే ఏమంటున్నా అంటే ఇజ్రాయలు దేవా ఇస్రాయలు దేవ రక్షక నిత్యంగా నీవు నీవు నిన్ను మరుగుపరుచుకొను మరుగుపరుచుకొని దేవుడవైన దేవుడవు దేవుడనే ఉన్నావు అని అంటున్నా అంటున్నారు పంతొమ్మిది వచ్చినం చూస్తే యహవాన్ మరి ఏ దేవుడిని లేరు అయితే అంధకార దేశంలోని మరుగైన చోట్ల నేను మాటలు నాడలేదు మాయా స్వరూపుడు అయినట్లు నన్ను వెతుకుడు అని యాపకు సంతానంతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులను చెప్పు వాడను యథార్థమైన సంగతులను తెలియజేయవాడు నాకు యొక్క వాళ్ళు నేనే అని అంటున్నాడు దేవుడు చూడండి దేవుడు ఇక్కడ మనము ఇందాక చూస్తున్నాం కూడా ఆయన అంట ఇజ్రాయల్ దేవ రక్షక నిత్యంగా నిన్ను మరుగుచి పరుచుకుని వాడవు అని అంటున్నాడు చూడండి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసేడు సూర్య యొక్క సృష్టినంతా కానీ ఆయనే మరుగుగా ఉన్నాడు మరు మరుగ్గా ఉన్నాడు మనతో వాక్యం ద్వారా అందరూ మన అందరితో మాట్లాడుతున్నాడు కానీ కదా ఆయన మాయాస్వరూపుడు అయినటువంటి దేవుడు దాచుకొని నన్ను వెతుకుమని మాత్రం ఆయన అనలేదు కానీ కదా ఆయన ఆయనను వెతుకున్న వారికి ఆయన కనపడతాడు ఖచ్చితంగా మరుగ్గా ఉన్నా కానీ ఆయన వెతుకు కదా ఆయనను ప్రేమించే వారికి ఖచ్చితంగా ఆయన కనబడతా ఉంటాడు కదా మనం కూడా దేవుడిని వెతుకుతా ఉండాలి ఊరికే ఎందుకంటే దేవుని వెతుక ఉండా ఉంటే మనం చల్లారిపోతాం దేవుని వెతుకుతూ ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలి ఆయన వెతుకుతూ ఉండాలి ఆయన కృపని మనం ఎప్పుడు పొందుకుంటూ ఉండాలి కదా అన్యులు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుల వాళ్ళ దేవతల దేవుళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వెతుకమని వాళ్ళ అన్యుల దేవతలు అడిగినప్పుడు వీళ్ళంటే వాళ్ళని వెతుకుతూ ఉంటారంట వెతికి వెతికి వెతికి ఉంటారంట అయితే వాళ్ళట్లా వెతుకుతున్నారు వాళ్ళు అన్ని ఇళ్ళకించి మన వాక్యాలను కించి చూసి అంత బట్టి కొట్టుకుని వాళ్ళు తర్వాత వాక్యం చేస్తూ తెలిసింది అన్ని ఇందులో నుంచి తీసుకొని అన్ని వేరేగా అబద్ధంగా సత్యాన్ని తీసుకొని అబద్ధంగా మార్చుకొని వాళ్ళు పెట్టుకొని పాటిస్తున్నారు వాళ్ళు చూడండి వాళ్ళు వెతుకుతారంట వాళ్ళ వాళ్ళ దేవుని వెతికి వెతికి పట్టుకొని వాళ్ళకి పచ్చపానా భక్ష్యాలు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పొందుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర నుంచి అయితే వాళ్ళు అట్లున్నప్పుడు మనం ఎట్లున్నా మన నిజ మనము నిజమైన సృష్టికర్తను మనం సృష్టించిన నమ్మదగిన దేవుడు మన ప్రభువు సత్యం ఎంత మన దేవుడిని మనం ఎంత వెతకాలి యువరాత్రుల వాక్యంలో మనం ఆయన గురించి తెలుసుకోవాలి వెతకాలి గట్టిగా పట్టుకోవాలి కదా వాళ్ళు అబద్ధాన్ని పట్టుకుంటే సత్యాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి ఇంకా అందుకే ఎప్పుడు మనము సత్యం ఏం మాట్లాడతారు వెతుకుతా ఉండాలి నేనైతే అట్లనే వెతుకుతా ఏం మాట్లాడతాడు వెతుకుతూ ఉంటారు చెప్పడానికి రాత్రి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వెతుకుతా ఉండి దేవుడు ఏం మాట్లాడతాడు అయితే చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనం మన దేవుడు మన ప్రభు మాయా స్వరూపుడు నేను నన్ను వెతుకుడని ఆయన చెప్పలేడు కదా ఆయనను ప్రేమించేవాడు ఆ మాయా స్వరూపైనట్టు వెతుకు ఆయన వెతుకుమని చెప్పలేడు ఆయన సత్యవంతుడు అని ఉన్నవాడు కాబట్టి అనే దేవుడు నా ఎద్దుకు రండి నన్ను చూడండి నా ఎద్దకు మళ్ళు అంటున్నాడు దేవుడు కదా అయితే నేను న్యాయమైన సంగతులను చెప్పువాడు అని అంటున్నాడు దేవుడు ఎవరు న్యాయమైన సంగతులు చెప్తాడు మన దేవుడే న్యాయమైన సంగతులు చెప్పుకోడు కానీ ఎవ్వరు కూడా న్యాయము చెప్పువారు లేరు లోకంగా ఏమంటున్నావు దేవుని శక్తిని అంటే తెలియక మనం మనము పొరపర్చున్నామంట అనే శక్తిని తెలియక ఇక అక్కడ ఇసుక మనతో ఇక సువార్తలలో చెప్తున్నాడు కదా ఆ యొక్క స్త్రీ యొక్క ఏడుగురిని పెళ్లి చేసుకుని తన వార్తలు చనిపోతే ఆమె పరిలో ఆమె వాళ్ళు ఎట్లుంటుందని అడిగినప్పుడు దేవుడు అక్కడ కొన్ని మాటలు చెప్పి అంటాడు మీరు దేవుని శక్తిని తినక పొరపరుచున్నారు అని అంటున్నారు దేవుడు అయితే చూడండి ఆయన ఇంత గొప్ప శక్తి మన ప్రభువు కదా ఆయన శక్తిని తెలియక నిజంగా మనం అంతా చాలా పొరపడుతూ ఉంటాం ఇంకా మనకంట యోగ గ్రంథంలో చూస్తే దేవుడు అంటున్నాడు మనకంట ఇంకా దేవుని గురించి ఏం కూడా సరిగ్గా తెలియదు అంట మాత్రమే తెలుసంట అంటే ఇంకెన్నున్నయో తెలియవాల్సిన వాక్యంలో మనకి ఇంకెన్నున్నయో తెలివాల్సినవి ను గుసగుసిన తెలుసంటే ఇంకే ఇంకెంతుండొచ్చు కదా దేవుడి శక్తిని కూడా ఇంకా ఎరుగుతలేము ఇంకా ఆయన ఎంతో గొప్ప శక్తిమంతుడు నేను ఒక సాక్ష్యం విన్నా నేను సాక్ష్యాలు వింటూ ఉంటే ఆ సాక్ష్యం విన్నా ఆయన శక్తి ఎంత గొప్ప శక్తి అంటే ఏ దాగునానికి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అంత గొప్ప శక్తిమంతుడు మన ప్రభు కదా అంత గొప్ప శక్తిమంతుడు ఈ లోకంలో సృష్టిలో ఎవరైనా ఉన్నాడు ఎవ్వలేరు మన దేవుడు తప్ప మన దేవుడు తప్ప ఎవ్వరు లేరు అయితే చూడండి నేను న్యాయమైన సంగతుల నుంచి చెప్పు వాడు యథార్థ సంగతుల నుంచి తెలియజేయవాడంట మన ప్రభు అలా అయితే ఇరవై ఒక వచ్చిన ఏమంటుంది దేవుడు జనులు కూడుకొని ఆలోచన చేసుకుందుడుగాక చెప్పి దేవుడు పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవరు చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవరు వ్యవహానకు నేను కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు కదా చూడండి మనకి మన ప్రభు వచ్చి కూడా మన ప్రభు గురించి బయలుపరచండి మనకు అంటే ఐసు ప్రభు వచ్చి ఆయన తెలియ తెలియపరచలేదా కదా చాలా క్రణాల కింద దాన్ని వారు ఎవరు వ్యూహం నేనే కదా సమస్యను ప్రకటించిన వాడను కదా మన ప్రభు వచ్చి కూడా మన దేవుని గురించి సమస్తం గురించి ప్రకటించడు దేవుడు మనకి ఈ లోకానికి గురి అయితే నేను నీతి పౌరులకు దేవుడను రక్షించేవాడను నేనే నేను తప్ప మరి ఎవడను లేడు అని దేవుడు అయితే మనం సృష్టిలో ఎక్కడ వెతికినా నశించేవాడు మన దేవుడు తప్ప ఎవ్వరు లేడు ఎవ్వరు లేడు కాబట్టి మనం కూడా ఇతరులకు కదా ఎంతో మంది నశించుకోవారు ఉన్నారు చెప్పాలి మనం ప్రేమతో ఇదే వాక్యం ఎందుకంటే ఈ అంత దినాల్లో మనుషులు ఇక్కడక్కడ పరిగెత్తుతా ఉంటారు ఎక్కడ నాకు మంచి జరుగుతుందా ఇక్కడ నాకు మంచి జరుగుతుందా ఎక్కడ నాకు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడా ఎవరు దేవుడు అని మనుషులు ఉన్నప్పుడు ఇదో చూడండి ఈ వాక్యము వాళ్ళకి మనం చెప్పాలి కదా ఈ రోజు మనం ఇక్కడ వాక్యం చెప్తున్నాం కదా రాబోయే దినాల్లో చెప్పలేం దేవుడు ఎవరికి ఏ వాక్యం అందిస్తాడో ఈ వాక్యం వాక్యం అందుకే మనం ఈ రోజు ఇక్కడ ఇక్కడ కూర వాక్యమే మనము చెప్తున్నాం అయితే చూడండి నేను నీతి పరునకు దేవుడను రక్షించే నేనే నేను తప్ప మరి ఏ లేడు కదా భూ దిగాంతములను నా వైపు చూసే రక్షణ పొందుడి అని దేవుడు దేవుడను నేను మరి దేవుడును లేడు అని చెప్తున్నాడు దేవుడు అంటే చూడండి రాబోయే దినాల్లో అందరూ అక్కడిక్కడ పరిగెత్తి పరిగెత్తి అలసిపోతా ఉంటారు వాళ్ళకి దేవుడు అంటే తెలియక కదా అబద్ధాన్ని ఆశ్రయించి పరిగి పరిగి వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి దూషశక్తితో పేయించబడి వాళ్ళు అలసిపోతారు ఎక్కడ మాకు నెమ్మది కలుగుతుందా ఎక్కడ మాకు మంచిదైతే పరిగెత్తి తిరిగినప్పుడు ఇందుకో చూడండి ఈ వాక్యమే వాళ్ళకి తెలియాలంటే మనము ఈ వాక్యము మనము బయలుపరచాలి చెప్పాలి ఇతరులకి వాక్యం కనీసం ఇట్లా మనం రికార్డింగ్ అనేది చేసి పెట్టి ఇతరులకు తెలిసేటట్టు మనము చెప్పాలి ఎందుకంటే ఆ దినాలలో ఈ వాక్యం చాలా అవసరం వస్తుంది ఆ పరిగెత్తడం వాళ్ళకి ఒకటి ఇంకోటి ఏంటంటే కొంతమంది విశ్వాసాలు బలహీనలు అయిన వారికి కూడా ఈ వాక్యం ఎంతగానో బల బలపరుస్తుంది ఎందుకంటే విశ్వాసం కూడా ఆ టైంలో ఎట్లయిపోతాడంటే ఈ రాబోయే దినాలలో వాళ్ళ విశ్వాసం కోల్పోయే స్థితి అలాంటి సినిమాలు అలాంటి సమస్యలతో వాళ్ళు కూడా ఇట్లా పీడింపబడి వాళ్ళు కూడా ఏమవుతారంటే సన్నగిపోయి అయిపోతాంటారు ఆ టైంలో ఈ వాక్యం బలపరుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గరనే మనకు సమాధానము నెమ్మది సమస్య మన ప్రభుత్వ దగ్గరనే మనకు ఉంది కదా ఈ లోకంలో ఆయన తప్ప ఎక్కడ కూడా లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు అందుకే దేవుడు బయలుపరిచి చెప్పమంటున్నాడు ఆయన దేవుడు అనే మనం తెలియపరచాలి ఆయననే సత్యవంతుడని మనం తెలియపరచాలని తెలియమని తెలియపరచాలి మనం కదా భూమి ఆయన ఏం ఆయన ఏమంటున్నాడు ఆయనను మనం ఎదుగాకున్నప్పటికీ ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు అంటే కదా ఈ రోజు మనం ఏం చేసాము కదా మన ప్రభు గురించి కదా ఆయన దేవుడని మనం తెలియపరచాలి లేదా చూడండి ఈ దేశంలో మన ఇండియాలో మన వాక్యం అంతా బతి కొట్టి వేరే మతస్సులు అంటే ఇప్పుడు చూడండి మన బైబుల్ అంతా నాలుగు గుంపుల గురించి దూరం మాట్లాడుతూ ఉంటారు కదా నాలుగు గుంపులను వాళ్ళు వేరుగా మార్చుకున్నారు వాళ్ళు నాలుగు వారు కులాలుగా వా మార్చుకున్నారు నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను దేవుని వాక్యాన్ని పోల్చి వాళ్ళు వీళ్ళు చేసే కథలను చూసుకుంటే నాకు ఇట్లనే అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు మన యొక్క బైబుల్లో నాలుగు గుంపుల గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఇంకా అందులో మనం గోత్రాలను చూస్తే హయ్యెస్ట్ గోత్రం మనకి గుదా గోత్రం అనిపిస్తుంది కదా అట్లనే ఇందులో నుంచి తీసి బట్టి కొట్టి వేరేగా మార్చుకొని వాళ్ళు నాలుగు కులాలుగా మార్చుకొని పెట్టుకున్నారు వాళ్ళు దాంట్లో హయ్యెస్ట్ ఒకటి పెట్టుకున్నారు అది ఉంటారు కదా కదా ఏమని ఆర్య వైషాద్రవిడ ఇంకా ఏంటో శూద్ర అనేదో అట్లా పెట్టుకొని వీళ్ళు మార్చుకొని వీళ్ళు అట్లా వాళ్ళు మన దేవుని వాక్యాన్ని తీసుకొని వాళ్ళు అట్లా చేసుకొని అట్లా నడుచుకున్నప్పుడు మనకి ఎంత జ్ఞానం ఉండాలి మన దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉన్నప్పుడు మనకెంత ఉండాలి మనం ఎట్లా ప్రకటించాలి ఇంకా చూసుకోండి వాక్యాన్ని వాళ్ళు అట్లా మార్చుకొని పెట్టుకొని మన దేవుని సత్యవాక్యాన్ని వాళ్ళు అబద్ధంగా మార్చుకోండి వాళ్ళ ఇష్టాంత చెప్పుకొని పెట్టుకుంటే మన దేవుని సత్యవాక్యాన్ని మనం ఎట్లా ప్రకటించాలి ఎంత శ్రద్ధగా మరి మనం ప్రకటించాలి మనం చెప్పాలి కదా మరి దేవుడు తప్ప ఆయననే ఆయననే దేవుడు తప్ప ఆయననే తప్ప దేవుడు ఎవ్వరు లేరని వాళ్ళకి తెలియాలంటే మనం ఇది బయలుపడాల్సాల్సే కదా కఠినంగా చెప్తే ఎవరు విన్నారు కదా ప్రేమగా చెప్తేనే మనం వాళ్ళతో నడుచుకుంటే వాళ్ళతో ప్రేమగా చెప్తే ఇది వింటుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాల టైం కూడా తక్కువ ఉంది కదా టైం తక్కువ ఉంది ఎవరు చూసినా కానీ అటు ఇటు పరిగెడతా ఉన్నారు సమాధానం ఉంటుందని కదా అయితే చూడండి నేను నాకు ఇంకేమంటున్నాను దేవుడు దేవుడు అని నేను మరి ఏ దేవుడు లేడు అని అంటున్నాడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో ప్రతి నాలుగుకి నా తోడని ప్రమాణం చేయననియో నేను నా పేరుతో ప్రమాణం చేసి ఉన్నాను నీతిగా నా నోటి మాటలు బయలుదేరినది అది వ్యర్థము కానేరదు చూడండి ఆయన నోటి నుంచి బయలుదేరిందంట ఈ మాట దేవుని నోటి నుంచి ఇది వ్యర్థము కానేరదు అంటే ఆయన సేవకులు ఎంత పని చేయను కదా ఈ మాట వ్యర్థం కాకుండా దేవుని మాట వ్యర్థం కావద్దు కదా ఆయన శిల్వ మరణం వేసుకపోవద్దు అంటే మనం విధించాలి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనం ప్రకటించాలి చెప్పాలి కదా అయితే చూడండి ఇప్పుడు చెప్పినా కానీ అని చెప్తున్నాడంటే వినే స్థితిలో లేరు మనకి ఎదురు ఎదురు పడుతున్నారు మీద అట్లా చెప్పినట్లే కానీ ఎంతో మనం ప్రార్థన చేసుకుని దేవుని అడిగి వాళ్ళని వాళ్ళని సమాధాన పరిచి ప్రేమగా చెప్పాలి లేకపోతే ఎన్ని ఆత్మ నశించిపోతాడు ఎన్ని ఆత్మలు నశించిపోతాడు కదా ఈ వాక్యం చూస్తుంటే ఒక బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను నా పేరట నా పేరట ప్రమాణము చేస్తున్నాను అంటున్నాడు నీతిగల నోటి మాట బయలు డేరి ఉన్నది అంటున్నాడు బయలుదేరిపోయింది అయితే అది వ్యర్థం ఎన్నడు కానిరదు అంటున్నాడు దేవుడు అది వ్యర్థం కాదు అయితే చూడండి వ్యోగం ఆయనదే నీతి బలం ఉన్నదని జనులు నన్ను గూర్చి చెప్పుకుందరు ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదారు ఆయన మీద కోప వారు అందరూ సిగ్గుపడదు అంటున్నారు కదా చూడండి ఆయన యుద్ధకు ఆయన అందరూ ఆయనను నిందించిన వారు ఆయన నవమంపరిచిన అందరూ కూడా వాళ్ళందరూ సిగ్గుపడతారు ఎందుకంటే ఇక్కడ అది ఆయన చెప్పిన మాట ఏది వ్యర్థం కానీ అనుకోండి దేవుడు అది వ్యర్థము కానీడదు కదా యోహవాయ్ నీతి బలం యహవాయ్ అందే నీతి బలం ఉండదని జనులు నన్ను గురించి చెప్పుకుందు అని అనుకున్నాడు దేవుడు అయితే ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన బిడ్డలైన మనము అలా లక్ష్యం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన గురించి మనం చెప్తేనే ఈ అన్నిలోకి లోకసులకి అందరికీ తెలుస్తాయి చూడండి వ్యర్థం కాలేదని మన దేవుడు అంటున్నాడు కదా అయితే దేవుడు ఆ మరణం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఈ లోకానికి వచ్చి తన దేవుడు ఈ లోకానికి వచ్చి శిలో మరణం మీద ఆయన విజయం పొంది వెళ్ళిండు కదా ఆ విజయం మన చేతికి వెళ్ళిండు ఇప్పుడు మనం ఈ కార్యం చేయాలి మన దేవుడిని మనం బయలుపరచాలి ఆయన గురించి ఆయన ప్రేమను కదా మనం ఆయనకి ఆయన ప్రేమను ఆయన వెలుగును ఆయన యొక్క న్యాయం మనము ఇప్పుడు ఆయన దూతలమైన మనము ఆయన సేవకులంతా ఇప్పుడు అదే పనిలో ఉండాలి ఎందుకంటే సొంత పనులలో ఇప్పుడు అవన్నీ టైం అయిపోయింది ఆయన పనుల్లో బిజీగా ఉండాలి ఆయన పనిలోనే మనం నడవాలి చూడండి ఎంతమంది నశించిపోతున్నారు అసలు ఇప్పుడు ఈ మడ్డైతే చాలా ఎక్కడ చూసినా మన యొక్క దేవుడి సువార్థను ఉన్నారు బైబుల్స్ పెడితే మన చాదర మీద తీసుకువల్సిన వాళ్ళు చూడండి మన దేశంలో ఎంత సువార్థ అడ్డ వ్యతిరేక వ్యతిరేకం ఎంతగానో దేవుడు స్మార్తను అడ్డగిస్తున్నారు ఈ లోకం ఎంత దుష్టడు మరి విజృంభించి పనిచేసినాయి అంటే అంత విజ్రం నుంచి పనిచేసినాయి నేను మొన్న రీసెంట్ గా నేను ఒక విషయము నేను ఇంట్లో ఒక కొత్త ఇంట్లో నేను దిగిన దిగిన నేను వచ్చి ఒక దగ్గర దగ్గర ఫోర్టీన్ డేస్ ఒక నేను వచ్చిన దాకా నుంచి నాకు మూడు నాలుగు రోజుల నుంచి విపరీతంగా దుష్టశక్తుడు ఇంట్లో నా మీద అటాక్ చేస్తాను నా ఇంట్లో నేను మూడు రోజులు చేసిన ఐదు రోజులు చేసిన ఆ రోజు నాకు ఎంత బాధ అనిపించింది బాగా మూకరెడ్డి దేవుడు నుంచి తని మూక రెడ్డి చేతులు పైకేసి ఇట్లా ప్రార్థన చేసి అన్నిటిని నేను బంధించేసినా ఇంకా నా వల్ల రాలేదు వాటితో అవి అట్లా అంత మీటి మీద కోసమే ఏంది బాబు ఇది ఇట్లా ఇంత ఘోరంగా జరుగుతుంది ఇంట్లో వచ్చినట్టు నేనేం చేసిన ఇక్కడికి వచ్చినాక ఈ ఇంట్లో సైతం బంధించేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా ఉన్న దృశ్యం కదా దాన్ని బంధించేసి దేవుని బంధించేసి ఇది దేవుని స్వాధీనం ఇప్పుడు నేను ఇంట్లోకి దేవుని బిడ్డ నేను ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇది నాకు స్వాధీనం కావాల్సింది దేవుడు శత్రులు గవరించి స్వాధీనం చేసుకుంటున్నారు అంటే నేను వచ్చి కలిపి నేను ఎందుకు వచ్చినాను నేను ప్రేయర్ఫుల్ గానే వచ్చాను నేను ప్రేయర్ చేసి దేవాలను అడిగి మరి ఇంకా వచ్చినాను వచ్చిన తర్వాత ఈ చూసే మూడున్నర రోజులు నామినట్లా పనిచేస్తుంటే ఈ విధంగా నేను ప్రార్థించిన ఇక్కడ ఉన్న ఇంట్లో ఈ ప్రాంతంలో ఉన్న సైతం వీటన్నిటి నేను గద్దించి బంధిస్తే ఇప్పుడు వస్తలే కాబట్టి నాకు అసలు నా ఇప్పుడు చూడండి మన దేవుని యొక్క వాక్యం వెళ్తే అవి ఎంత మీద బట్టి ఇప్పుడు చూడండి ఒకటి కూడా రావట్లేదు నా అంటే దేవుడు మనకి ఆ శక్తి ఇచ్చిడు కదా ఈ ఏరియా సైకల్ మీద భనిచ్చే శక్తి మనకి ఇచ్చింది మనం సాధీనం చేసుకోవాలి కదా అయితే చూడండి నృత్యంగా వస్తున్నాయి నాకు మన డే టైం చూడండి దేవుని యొక్క శక్తిని మనం తెలియక ఎంత పొరపరుచినాం కదా అంటే దేవుడు శక్తి మనం ఆయన యొక్క నామంలో మనం అవి అంటే ఎంత గొప్ప శక్తి మనలో దేవుడు శక్తి మనకి చిన్న శక్తి తాలు పోతే ఎంతమంది నశించిపోతున్నాం తాను మనము కనీసం ఒక్కరిద్దరికైనా దేవుని గురించి తెలియపరచాలి ఇంకేమంటున్నట్టే దేవుడు ఇంకా గ్రంథంలో గ్రంథం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం చూసుకుంటే అంతే దినంలో యహోవ మందిర పర్వతము పర్వతంలో శిఖరమున స్థిరపరచబడి కుండల ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనంలో దాని వతురు కాబట్టి ఆ కాలముల అన్ని జనులు వచ్చి సీఎనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలంలో నుండి యహోవ వాకును బయట యాకబు దేవుని మందిరంలో యహోవా పర్వతంలోకి మనము వెడుదాము రండి ఆయన మార్గములు అన్నిటి ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును మనము ఆయన ప్రభులలో నడుచుకుందాము అని చెప్పి ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు కాదా అంతే దేవుని మనం ఎనమైన నామంట అన్ని పర్వతముల కంటే పైకి ఇప్పుడేమో పిచ్చి పిచ్చి అక్కడికైనా పరిగెడుతున్నారు కదా ఎవరైతే ఏసుప్రభు దగ్గర కేసు గొప్ప నామం దగ్గరికి వస్తారో వాళ్ళు ఎంత దినం లో అది తెలియక అక్కడికైనా పరిగెడుతా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు దేవుడు తీసుకొని దేవుని దగ్గరికి వస్తారో అన్న దేవుడు కేసు గొప్ప నామం దగ్గరకు వచ్చి ఆయన ఆయన ఎవరికి వచ్చి ఆయన తెలుసుకుంటారో వాళ్ళందరూ లక్ష్యబడతారంట వాళ్ళందరూ అంటున్న అప్పుడు చూడండి అయినా యహవ్ ఈయన ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చు అయితే అప్పుడు దేవుడు మధ్యవర్తి అంటే అనేక న్యాయం తీసుకుంట అంటే ఆల్రెడీ దేవుడు వచ్చి కార్యం జరిగించిపోయింది కదా మన ప్రభు ఏస కదా ఆయన నామము అన్ని నామముల కంటే గొప్ప నామం పైనామంగా పెట్టబడ్డది కదా అండి తన కుమారుని నామం అన్ని నామముల కంటే పైనామంగా పెట్టిన దేవుని నామం చూడండి ఏసు నామం అంత శక్తి కళ గొప్ప నామము అంత్య దినంలోనే అంట ఎట్లుంటుందంట మందిర పర్వతముల పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తపడగా ప్రభావం వచ్చినట్లు దానిలోనికి వతురు అంట చూడండి మరి ప్రభావం వచ్చినట్లు జనులందరూ దానిలోనికి వతురంటా దేవుని దగ్గరికి అప్పుడు కాబట్టి ఆ కాలమున అనేక జనులు అనేకులు వచ్చి ఏం చేస్తారంట సీఎనులో నుండి ధర్మశాస్త్రమును నుండి యహో వాక్లు బయట వెళ్ళును అని అంటున్నాను ఆకోపి దేవుని మందిరంలో యహోవా పర్వతంలోకి మనము వెండుదాము రండి అని అంటుంట అప్పుడు ఆయన తన మార్గంలో విషయమే మనకు బోధించును అని అప్పుడు రండి మనము వచ్చే సమయం వస్తే ఎట్లా జరుగుతుంది అదంతా దేవుడు అంటున్నాం నా మాటను నెరవేస అది జరగాలంటే ఆయన ఆయన ఆయన బిడ్డలు ఆయన ఏర్పరుచుకున్న ఆయన సేవకులు ఆయన వారు వీళ్ళు చెప్తాను కదా ఇదంతా జరిగేది లేకపోతే ఎక్కడ వేసిన బొంగ అక్కడ నాకు ఉంటే ఉంటది కానీ దేవుడు పనిని మాత్రం కానీ మీ ద్వారా జరుగుతుంది అంతే కానీ అట్లైనా అయితే అది ఉండదు నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే దేవుని కార్యము సత్యం ఎప్పుడు ఆగదు అది పరిగె వెళ్తేనే ఉంటుంది వరకు మనము చేయాల్సిన పని ఏంటంటే కదా అయితే చూడు మన ఘనమైన మన ప్రభు మన నామం మన దగ్గర ఉన్నప్పుడు మనము ఎందుకు మౌనంగా ఉండి మనము ఇంట్లో ఉండి మనము మౌనంగా ఉండి సహించాలని మనం కూడా బరగెత్తాలి చెప్పాలి చేయాలి మన ప్రభు గురించి కదా ఎందుకంటే అంత దినం అంట మందిర పర్వతం అంట కదా అయితే ఎత్తబడున అంట ఎత్తుగా అయితే అట్లా చూస్తే మనము ఏసు ప్రభు కూడా ఆయన నామం కూడా కదా ఎత్తబడుతుంది ఎత్తుగా అన్ని అన్ని కొండల్లో అన్నింటికి పైగా అయితే ఆయన బిడ్డలైన మనం కూడా ఈ లోకంలో ఎట్లుంటామంట ఎత్తుగా ఉంటామంట మనం మనం ఎట్లుండాలి ఇప్పుడు ఒక కొండ ఉందాకొ పెద్ద కొండ దారి మీద పోయి నువ్వు నిలబడితే ఈ ప్రాంతమంతటికి లోకమంతటికి వెలుగు కనిపించాలి అట్టుండాలన్నమాట దేవుడలు నువ్వు ఒక పెద్ద కొండ ఎక్కిన పగట ఈ వెలుగు మొత్తం పడాలి చెంత అట్లా కదా మన ప్రభు మన ప్రభువు అంతా ఒక్క వెలుగు కాబట్టి మనం అట్లా ఉంటే ఈ లోకంలో దేవుడు కూడా మనం గొప్ప పర్వతం మనమే మనము ఆయన మందిరం కూడా ఉన్నాం అనం కదా అయితే మనం కూడా ఆయన మందిరమే ఉన్నప్పుడు మనం కూడా ఇట్లా నిలబడితే మన వెలుగంతా వేరుల మీద పడాలన్నమాట ఆ నీళ్ళ మీద పని దేవుని దగ్గరికి మళ్ళీతో పరిగెట్టుకొని రావాలి అట్లా ఉండాలని మనం కదా నేను అట్లనే ప్రార్థన చేస్తాను ఇవ్వం నేను ఎక్కడ పోయి నిలబడితే అక్కడ చీకటి ఉంటుంది పారిపోవాలి అక్కడ ఉన్న అన్న జను రావాలి పని సంగీ నా యొక్క ప్రయాసం ఉంటుంది నచ్చనే ఎందుకంటే మన ప్రభుత్వ చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చేవాడు ఏది కూడా అని వదిలేవాడు కాదు ఇందాక అక్కడ చెప్పిందా మనకు హెచ్చరింటారు ఆయన తన సేవకుల మాట దూడిపరిచేవాడంటే తన దూతల ఆలోచన స్థిరపరిచేవాడు చేయవాడంటది కదా ఆయన దూతల మీద అనే సేవికులమైన మనమంతరము కదా మనం దుకులకి ఒక ఆలోచన వచ్చిందనుకొని ప్రాణ ప్రాంతానికి పోయి చెప్పాలి ప్రాంతంలో దుష్ట శక్తులని పారిపోయి వీళ్ళందరినీ నాకు అర్థంలోకి రావాలంటే అది నీ మనుషులు అనుకున్నానుకో అది నెరవేరుస్తుంది దేవుడు మన నా మనుషులు మనం చేసే ఖచ్చితంగా నెరవేరుస్తుంది దేవుడు నా విషయంలో కాలేదా నేను ఇంట్లో వచ్చి ఇట్లా అన్నీ నా మీద అటెండ్ ఈ నాలుగైదు రోజుల ఇట్లా అంతా మొత్తం పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు అంటే ఎంత ఉంటుంది ఇంట్లో దేవుడి చూడని నాకు ఇక్కడ అవకాశం అవకాశం దేవుని మాటలు మనము రా మనం కూడా ఏం చేయాలంటే ఆ స్థిరపరచాలి ఆయన అన్నాడు కదా అండ్ దేవుడు నడిపిస్తుంటే మనం దేవునికి లోపలి నడవాలి కదా మన దేవుడి రోజు మాట్లాడుతున్నాడు మనతో ఎంత గొప్ప శక్తి మంతుడు దేవుడు మన దానికంటే మయుడు మన దేవుడు కదా మనకు మన ఎంత ప్రేమిస్తానో మనం స్థిరపరచుకున్నాడు కదా ఇంకేంటంటే ఎవనైతే స్థిరపరుచుకున్న దేవుడు వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క వాతంగా ఖచ్చితంగా కష్టపోతుంది ఒక ఆమె సాక్ష్యం చెప్తే విన్నాను కదా ఇంకా ఆమె ఏంటంటే క్యాన్సర్ వచ్చిందంట పెద్ద గడ్డందంట క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ లో కరోనా దేవుని ఆమె దేవుని మీద విశ్వాసంతో ప్రార్థనతో దేవరాధ ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ దేవుని ఒక ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర స్వస్థత పండుకొని బయటపడింది అంత పెద్ద క్యాన్సర్ నుంచి అంటే చూడండి ఎంత గొప్ప శక్తిమంతుడు మన ఎంత శక్తి ఉన్న దేవుణ్ణి మరి మనం ఎందుకు మనం చెప్పకూడదు మన నుంచి ఎంతమంది రోగాలతో పీడించుకోవచ్చున్నారు కదా ఆమె చెప్తుంటే నాకు అసలు ఇట్లా నాకు ఎంత మంచిగా అనిపిస్తుందంటే అబ్బా అసలు ఆమె ఎట్లా ఓర్చుకుంది ఆమె శరీరం అంతా ఎంత దున్నబడింది అబ్బా ఆ క్యాన్సర్ గడవుతో ఏంటంటే ఆ యొక్క కరుణ మరి అది డెంగ్యూ ఫీవర్ ఈ మూడుతో దున్నబడి ఆమె ప్రార్థన చేస్తుంటే ఒక రోజంతా ఆ మీదికి దేవుని ఆటమో వచ్చి ఆ ఒళ్ళంతా ఆమె ఇట్లా ఎగురుతుంటే చేతులని ఇట్లా కొట్టుకుంటా కొట్టుకుంటా ఉందంట ఆ గడ్డనంట గట్టిగా బీసుకోవట్ ఏంటంట అది మొత్తం లూజ్ చేసి కిందకి జారంట అసలు ఆపరేషన్ చేయటానికి వీళ్ళు లేకుండానంట జారి ఆఖరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ గడ్డను విశేషం ఆమె ఎంత మంచిగా అయింది అసలు ఆమెకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు అంట ఏమో కీమోథెరపీ అవి ఏమో చేశారంట తర్వాత క్యాన్సర్ లేదని వచ్చి ఆమె ఎంత స్వస్థత సాక్ష్యం చెప్తుంది ఎంత మంచిగా ఉన్నాను ఎంత గొప్ప శక్తిమంత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినాము ఈ విషయంలో సాక్షిగా ఉండి మళ్ళీ దేవుడు ఒక దైవ జనం ద్వారా మాట్లాడినట్ట ఆమెతో ఆయన అంట ఆయన స్థిరపరచుకుంటున్నంత ఎన్ని వచ్చి వాళ్ళ మీద ఎన్ని రోగాలు ఇచ్చిపోయినా వాళ్ళంట తర్వాత స్థిరంగా ఉంటారంట వాళ్ళు దేనికి సాక్షాలుగా ఒకవేళ దేవుడు ఈ భూమి నుంచి తీసేయాలనుకుంటే కదా ఏ రోగం పెట్టకుండా కూడా దేవుడు కానీ అన్ని రోగాలు పెట్టి అన్ని సమస్యలు పెట్టి ఆమె రోజు బ్రతికిందంటే ఆయన స్థిరపరుచుకున్నాడు కాబట్టి కదా ఆమె నిలబడి ఈరోజు సాక్ష్యం చెప్తుంది దేవుడు దేవుని సాక్ష్యం ఆమె ఆ పరశురాత్మ ఆయన వచ్చినప్పుడు ఆమెకి స్వస్థత కలిగినప్పుడు ఆమెకి అంటే ఏసు కనిపించి తండ్రికి ఈమె ఫంక్షన్ విజ్ఞాపన చేస్తున్నట్టు అక్కడ దర్శనం కనిపించింది అంత ఇది నేను వింటే నాకు ఎంత మంచిగా అనిపించింది చూడండి దేవుడు నిజంగా ఆయన చేయలేదని చేయలేని కార్యం అంటూ లేదు అంటే చూడండి అది ఆ దేవుడు ఈరోజు మనకి ఏం చూపిస్తుంది బట్టి చూస్తే సమస్తము చేయగలడు దేవుడు నీకు నాకు విశ్వాసం ఉండాలి కానీ కొండలను విశ్వాసము ఏదైనా పార్కోవాల్సిందే మన మనకు ఎవరైనా దేవుడి దగ్గరికి రావాల్సిన మోకరంగా ఆయన చలి చూడండి ఆ సాక్ష్యం చెప్పిందాము అయితే నేను నేను ఏమనుకున్నానంటే కొంతమంది ఏం చేస్తారు కొంతమంది ఏంటంటే కోరుకోకుండా భూమి టైం మేము అనుకోండి కానీ దేవుడు స్థిరపరిచిపోతే మాత్రం భూమిద ఉండి ఆయన కార్యం చూస్తాము ఆయన పనిని మనం చేస్తాము ఎంతవరకు ఎందుతుందంటే ప్రభు మన కాదు మలేషను పోను చిన్నగా చెప్పింది చేస్తాను ఇంకా చూడండి నలభై తొమ్మిది ఏమంటుందంటే ద్వీపములారన్న మాట వినుడు దూరమునున్న జనులార ఆలోచించుడి నేను గర్భమును నేను గర్భ నేను గర్భము పుట్టగానే యహవానను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొని నది మొదలుకొని ఆయన నామం ఆయన నామము జ్ఞాపకము చేసుకునేను కదా చూడండి నాన్నోరు వారిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగు పెట్టిన చేసి తన అంబుని పదిలో మూసి పెట్టి ఉన్నాడు ఇసరాయలు నా సేవకుడు నా సేవకుడము నీలో నన్ను మహి నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాడు చూడండి మరి ఇక్కడ ద్వీపములారన్న మాట వినుడు అని అంటున్నాడు దేవుడు అంటే దూరంలో జనుల దూరములను జనములారా ఆలోచించుడు కదా మరి తల్లి గర్భమున పుట్టగానే వహవ మరణి పిలిచిందంటాం తన సేవకులను ఆయన స్థిరపరిచిన వారు తల్లి గర్భంలో ఉండడం కానీ వహవారని కదా అయితే తల్లి వడిలో తల్లి నన్ను వడిలో పెట్టుకొని అది మొదలుకొని అంటే ఆయన మన్నను జ్ఞాపకం చేసుకున్నాడంట కదా కదా యశభ్రక్తుని కూడా దేవుడు అలాగే జ్ఞాపకం చేసుకున్నాడు మన్నను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు మనల్ని స్థిరపరిచిన ఆయన అయితే మన నోరంట చూడండి నా నోరు వాడికల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు కదా మన నోరంతా దేవుడు వాడికల ఖడ్గంగా చేస్తున్నాడంట అయితే తన చేతి తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నా దాచి ఉంచాడు కదా మనకి ఏది తగలకుండా ఏ కీడు కలగకుండా ఏ దిగులు మనకు తగలకుండా ఈ కీడు కలగకుండా మనకి దేవుడు అంట తన చేతి నీళ్ళలో దాచి ఉంచాడు కదా మెరుగు పెట్టిన చేసి తన అమ్ము పొదిలో మూసి పెట్టి ఉన్నాడంట కదా అట్లనే ఉండాలి ఎట్టున్నానంటే అంబుల పొదిలో మూసి పెట్టి మెరుగు చేసి కదా మెరుగు పెట్టిన అంబుగా చేసినాడు దేవుడు తన అంబుల పొదిలో మూసి దేవుడు అంటే మనం కూడా ఇట్లనే ఉండాలి మన నోరు కూడా వాడికల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడంట కదా వాడికల ఖడ్గంగా మన నోరే చేసినప్పుడు దేవుడు ఆ వాడికల ఖడ్గాన్ని మనము కదా ఉపయోగించాలి కదా ఖడ్గా వాడాలి కదా మనము మరి ఓరీ ఎట్లా ఖడ్గా వాడాలో అట్లా వాడితేనే వాళ్ళు దేవుడి సందరికి వస్తారు మనం వాడాలి అయితే ద్వీపముల ద్వీపములకు చెప్పాలి అంటే పెద్ద పెద్ద అవకాశం వస్తుంది వాళ్ళ ముందరికి వెళ్ళి వాళ్ళే చెప్పాలి ఎందుకంటే కదా ఆయన ఆయన దీని రోజునే అంత దినాలు కదా రక్షణ అవకాశం కూడా కొంత ఉంటుందో ఉండదు అట్లా ఉంటుంది టైం అయితే మనం మనము ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ గా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోయి అంత ఫాస్ట్ గా వాక్యం వెళ్ళిపోయి కదా అనేక దేవుడు సందర్భాడు కదా మన మనము ఏర్ప మన మన మన దేవుడు మన నోట్ల వాడిగా వాడిగల ఖడ్గంగానే తయారు చేసింది కాబట్టి మనలో నిపి పెట్టిన వాక్యం కూడా మనము మనలో పెట్టుకోకుండా బయటికి వదలాలి బయటికి చెప్పాలి వదిలితే కదా అది విని ఆ టైంలో రాబోయే దినాలో ఎవరికి ఏ వాక్యం అందాలు ఆ వాక్యం అది రక్షణలోకి వస్తే కదా దేవుడు మాట్లాడతారు కదా రకరకాల దైవజనుల ద్వారా దేవుని దావకుల ద్వారా మాట్లాడుతుంటారు మనకి అట్లనే ఇప్పుడు మన ద్వారా మన వాక్యం కూడా ఎవరు ఎవరికి పోతుంది ఎవరెవరు వెళ్ళి దేవుని దగ్గరికి వస్తారు కదా ఈ సత్యం వాళ్ళు తెలుసుకుంటున్నారు ఎవరెవరు తెలుసుకుంటారు అందుకే ముందుగానే దేవుడు మనని కూడా రెడీ చేసి పెట్టింది అయితే ఇప్పుడు మనం ఆగే టైం కాదు ఇంకా చెప్పుకుంటూనే ఉండాలి అయితే తండ్రి గారి పుట్టగానే ఆయన మన ఏం చేసిందంట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట మనం మనం మర్చిపోతాం కానీ మన పనిని ఆయన మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం మనం చే ఏ నీ లోకం ఏ పని చేయడానికి వచ్చిందో ఆ పని ఖచ్చితంగా మనతో జరిగిస్తాడు దేవుడు జ్ఞాపకం చేశాడు మనకి ఇది నా విషయంలో కూడా జరిగింది నాకు ఎదుర్కొన్నా పక్కకు జరిగిపోయి తప్పించుకొని కొన్ని రోజులు తప్పిపోయి పక్కకుండా నిలిపోయి కానీ దేవుడు మళ్ళా గుర్తు చేసి తన సంఘం తన మాటలన్నీ ఆయన నాకు సంవత్సరమైన గుర్తు చేసింది పడి కూడా నా గుర్తు చేస్తూనే ఉంటాడు నీ పని ఏంటి నేను నేను వెనుకినా వెట్లు వచ్చినా అవన్నీ దేవుని అర్థం చెప్తా ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అయితే ఒత్తిడి మనం అంతరం దేవుని పని చేయడానికి నెలవచ్చినాం ఈ లోకంలో కదా మంచిగా అనిపిస్తుంది దేవుని పని చేయడం వచ్చినాం మనకి లోకంలో కష్టంగా అనిపిస్తుంది దేవుని స్వార్థ ప్రకటించాలి దేవుని కానీ కానీ మనకి ఇది కష్టంగానే దేవుని సంవత్సరం సాధ్యం కదా మరి దేవునికి సాధ్యమైనప్పుడు దేవుని మీద ఆధారపడి మనం చేసినప్పుడు కదా మనకు కూడా అదేమవుతుంది ఈజీగా అనిపిస్తుంది బాధగా కఠినంగా అనిపిస్తుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి శుభార్త చాలా ఎట్లా చూసుకుంటారంటే ఏదో బా బాధాకరంగా అంటే ఏదో బలవంతంగా ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు కానీ ఈ అంత శుభార్త అంట మనం ఇష్టంగా చేశానంటే ఇష్టంగా చేస్తే మనం గొప్ప బహుమానం పొందుకుంటాం దేవుళ్ళు చూడండి దేవులతో మాట్లాడిన మాటలు అయితే దేవుని స్వార్త ఇష్టంగా జీవితాం ఇష్టంగా దేవుని ప్రకటిద్దాము మనం అనే ప్రేమను ప్రకటిస్తాము అయితే ఇంటికి న్యాయములను ప్రకటిస్తాము అని మన స్థిరపరక్ష కాదు చేస్తాం పక్షులు అది శ్రేష్ట రోగతాన్ని అతి పరిశుభ్రం ప్రేమకి పాకానికి స్తోమయ్యా అయా జీవాధిపతి నీకే వనాలి కదా మాతో మాట్లాడినందుకే నీకు శ్రోతాలు వనాలండి అయా మాకు మీరు తల్లి మమ్మీ మీ తల్లి మాకు తెలియక ముందు కదా మీరు మమ్మల్ని ఏర్పరచున్నారు మమ్మల్ని మమ్మల్ని స్థిరపరచిన మీలోండి అయా నీకు వననాలు బాబా ప్రేమయానికి స్తోంది నా తల్లి గర్భం ఉండగానే మమ్మల్ని మీరు ఏర్పరచున్న స్థిరపరచిన పట్టండి అయా మీ ప్రేమను ప్రకటించటకు నైనా కానీ సత్యను ప్రకటించటకు తల్లి ప్రభావం ఎన్నాళ్ళు ప్రభావ తల్లి ప్రభావం మేము మీకు దూరండిన ఎంతో ఆ సమయాన్ని మేము మీ పని విషయంలో తల్లిపో ఎంతో మేము ఆగదు ప్రభావ తండ్రి అయా మీ లోకానికి మిమ్మల్ని ప్రకటించడానికి ప్రభావ ప్రకటించాలి బిగా ప్రభావ శక్తి బలం మాకు దయచైనా కానీ అధికారం మాకు దయచన్నా అయా ప్రభావ ఏసిన నామైన పాత్ర శక్తి బలం మాకు అందరికి దాచిన మాతో మాట్లాడడానికి పను అయితే వచ్చిన మమ్మల్ని అందరికీ ఆశీర్వించం దీవించండి దివానికి స్తోత్రం చేస్తాను ప్రభావ రాత్రి అంతా మంచిగా రైచెతాన్ని తెల్లరే రేసిపోతాం ప్రభావిని శుభించి ఆరాధించే భాగ్యంకి రైచెటండి ప్రభానికి స్తోత్రమే తండండి రాజాది రాజాన్ని రాకలికల్ని మా దేశం అంతా శుద్ధ పరచుకోమని ఏసీ ప్లు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ఒక ప్రైజ్ లో రవి అన్న ప్రేజ్ లోడన్నా మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేపీపిఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్న కుటుంబీకులందరికీ సదాకాలం తోడెండును గాక ఆ మెయిన్ అందరికీ